సన్యసమి గొప్పది అందువ సఖ నొక్కరి కర్మ గొప్పది అందువో కను గునగ వీరొక్కరి వ श्रीकृष्ण विवरिंची चित मैया अदेनाचर अत्यधिक तोडनु మోక్షమును బంధుటకును ముఖ్యముగా ఇవి రెండు మార్గం బులే కర్మ మార్గము సులభము శ్రేష్టము కర్మ త్యాగమున సుఖదు ఇప్పుడు ములనొకటిగా ఎప్పుడూ జోచూచుండి వాణిని కర్మబంధములు వీడు అర్జునా కనుగు నగనువి అందు తెలిసి తెలియని వారలో तत्व ू तत्विधुन वलतर चित्त रेट चरशुद्धि कर्मलनु చేయు చుందురు యోగులు కోరన్నడువారలు ఫలమును కుంతీ కుమార నిజము ఫలముఘోరక యోగిక్తుడై పనులు చేయొచ్చును జీవించును పామరుడు ఫలములను గోరితాను కర్మమును సృజింపడు ఈసుడు కర్తను సృజయింపడు प्रकृत चुचुपू परीकिवी न्वरुण ग्रहींपड़ पुण्य पापमू अज्ञावश मुता జీవులు అతడు గ్రహింతుడండ్రు ఈశ్వరుడు గ్రహింపడు ఎప్పుడూ పుణ్య పాపముల నిజము వశము చేత జీవులు అతడు హీంతుడండ్రు అజ్ఞానమది వేడగా అప్పుడు జీవునకు జ్ఞానమూ ఆ జ్ఞానమున గంచును ఆతడు బ్రహ్మంబు నాత్మయందు సుఖదులు రెండును చూడగా శాశ్వతంబులుగా వనీ కోరే పొడువాణిని ప్రజ్ఞులు కుంతీ కుమారు నిజము ముక్తి గోరుడు జీవుడు సజ్జనుడు పొందు శాశ్వతముక్తిని కామమును వీడున తడి కాను స్వతంభుముక్తిని కమమది శత్రు బు జీవల కల్గించు జన్మములనూ సర్వమయూడోను నేనీ చక్క విశ్వాసమది కల్గిన తడు శాంతిని పుందును బగు ముక్తిని పుంద్రీకృష్ణపరబ్రహ్మణే నము ఇది శ్రీసనంద పరమహంస స్వామి ప్రణీతంబయిన ఘీ స